సంకీర్తన సంఖ్య నాలుగు వందల పద్నాలుగు నిత్యులు ముక్తులు నిర్మల చిత్తులు నిగమాంత విదులు వైష్ణవులు సాటికి పెనగ గ సకలోపాయశూన్యులు సమ్య జ్ఞాన పూర్ణులు శంఖచక్రలాంఛనులు అన్నిట పూజ్యులు వైష్ణవులు ఒకటి కోరరు ఒరులను కొలువరు వల్లరు బ్రహ్మాది పట్టములు అకటా వీరల సరియన పాపంబు ఆరు పూత కోకలం మంత్రాంతర సాధనాబులు మానిన పుణ్యులు విరత్తులు యంత్రపు మాయల పొరల పరులకు ఎంతైనా మొక్కరు వైష్ణవులు తంత్రపు కామక్రోధ విదూరులు తమ ధర్మము వదలరు జంత్రపు సంసారులతో వీరల సరియని పాపమయ్యా తప్పరు తమ పట్టిన వ్రతమెప్పుడు దైవమొక్కడే గతి అనుచు ఒప్పగుతమ పాతివ్రత్యుంబున ఉందరు సుఖమున వైష్ణవులు కప్పిన శ్రీవేంకటపతి దాసులు కర్మవిదూరులు సాత్వికులు చెప్పకుడితరుల సరిగా వీరికి సేవించగనే ధన్యుడనైతి